ప్రవ్వా ఈ గడిషణ కాలం అంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ సన్నిధి భావన నడిపించినారు దాన్ని బట్టి మీకు వందనాలైనా వాక్యాన్ని ధరించ సిద్ధపడుతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపి దయచేయండి వాక్యంలోని సత్యని గ్రహించలాగిన మా యొక్క ఆత్మీయ నేత్రంలోని విపమ్మని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా ప్రభావ ఈ శారీరకమైన కండతోని ఏవి కూడా చూడలేం మీ యొక్క కార్యంలోని మేము చూడలేం ప్రవ్వా మీ యొక్క వాక్యాన్ని మేము చూడలేం ప్రవ్వా కాబట్టి మా యొక్క ఆత్మీయంతో దేండి మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి ప్రభావం ప్రేమించే బిడ్డగా మిమ్మల్ని తయారు చేయండి నిండు మనసుతో మిమ్మల్ని సేవించే బిడ్డగా తయారు చేయండి మీ ఆకలి వరకు మమ్మల్ని వాక్యాన్ని జగా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామన ప్రార్థించినాం తది ఆమె రాసిన మొదటి పత్రిక తెసలోని పేలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పేజ్ నంబర్ నూట ఎనభై ఏడు పేజ్ నెంబర్ నూట ఎనభై ఏడు మొదటి తెశలోనికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనం నుంచి కొన్ని కొన్ని వర్షాలు కింద వరకు చూద్దాం మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు అక్కడ కింద చిన్న అక్షరాలతో రాయబడింది వెలుగు కుమారులను పగలు కుమారులై ఉన్నారు మీరందరూ వెలుగు బిడ్డలు అని చెప్పబడింది ఎప్పుడైతే యేసును మనం స్వీకరిస్తామో నిన్ను మనసు ఆయన సేవించడానికి తీర్మానించుకుంటామో మనము వెలుగు సంబంధులం పగటి సంబంధులం అంటే రక్షణ మార్గంలో జీవిస్తున్న వారం చీకటికి మనకు ఏ సంబంధము లేదు చీకటి జీవితానికి మనము స్వస్తి చెప్పిన వాళ్ళం మన తిరిగి చీకటి తట్టు మనం చూడం పా సాదృశ్యంగా ఉన్న చీకటి జీవితము తో మనకి ఏ సంబంధం లేదు ఈ లోకమంతా చీకటితో పోల్చబడింది మనము రాత్రివారము కాము చీకటివారము కాము మనం వెలుగు సంబంధులము కాబట్టి చీకటివారము కాము కావున అంటే ఎందుకు మీరు వెలుగు సంబంధులు కాబట్టి ఇప్పుడు మీరేం చేయాల ఇతరుల వాలే నిద్రపోక ఇతరుల వాళ్ళే నిద్రపోక మెలకువగా ఉండు నిద్ర పోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందము మత్తుల నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోదురు మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందరు మనము పగటి వరమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ అండ్ శిరస్థానమును మనము ధరించుకుందము నువ్వు ఏమేమో ధరించుకోవాలని ఇక్కడ రాయబడింది నువ్వు ఎట్లా జీవించాలా అని కూడా ఇక్కడ రాయబడింది మనం చీకటి సంబంధం కాదు మనం వెలుగు సంబంధం కాబట్టి మనం ఇక నిద్రపోం మనం నిద్రపోం రెండవది మనము మత్తులుగా ఉండం దీని అర్థం ఎట్లా చేసుకోవాలా నిద్రపోవడం అంటే ఏంది మత్తులుగా ఉండడం అంటే ఏంటి ఈ లోకాతీతంగా ఆలోచిస్తే నిద్రపోవడం అంటే అలసిపోతే నిద్రపోతాం కదా అట్లా అట్లా మంచం దగ్గర పండుకుంటే అట్లా నిద్రపోతాం అలసిపోయిన వాళ్ళు వీడు అలసిపోయిన లేదా అప్పుడే తెలుస్తుంది గురకా పెట్టింది అంటే ఖచ్చితంగా అలిసిపోయినట్టే మత్తులు మత్తులు కాయ ఉండి కాకుండా ఉంటే ఈ లోకాతీతంగా ఆలోచిస్తే త్రాగద్దు కదా త్రాగుబోతు ధనము మనకి పనికిరాదు అనేది అది శరీరకమైనది కానీ ఈ వాక్యాలు ఆత్మీయ విధానాన్ని మనకి సూచిస్తున్నాయి ఎప్పుడు నువ్వు మేల్కుంటున్నావు ఎప్పుడు నువ్వు నిద్రపోతున్నావు వెలుగు సంబంధాలు నిద్రపోరు అంటే ఏంటంటే ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో నీ శిశుడు నీ జీవితంలో ఉదయిస్తాడో నువ్వు వెలుగు సంబంధి అంటే మేల్కున్నావు పాపపు జీవితం నుంచి ఎంతో ఎన్నో ఎంతో కాలంగా నువ్వు నిద్రిస్తున్నావు జగత్ పునాదులు వేయబడక ముందనుంచే నువ్వు నిద్రిస్తున్నావు పాపంలో కాని ఎప్పుడైతే ఆ వెలుగు నీ జీవితంలోకి వచ్చిందో నువ్వు నిద్ర నుంచి మేల్పుట్నావు అంటే పాపపు జీవితము సమాధి చేయబడి క్రొత్త జీవితంలోనికి వస్తున్నావు అది మేల్కోవడం ఎప్పుడైతే మనుషుల కల్పితాలు ముసలమ్మ ముచ్చట్లు లేక అబద్ధ బోధలు అబద్ద దర్శనాలు అబద్ద ప్రవచనాలు నువ్వు వింటావో నువ్వు మత్తులుగా అయిపోతావు మత్తుగా అయిపోతే ఏమైతే తెలుసా మళ్ళా అనుకుంటావు మత్తు అనుకుంటాడు కదా మళ్ళా సో ఎప్పుడైతే నువ్వు వెలుగులోకి వస్తావో నిద్ర మేల్పు ఎప్పుడైతే మళ్ళా మత్తుకు అలవాటు పడతావో ఏమైతే మళ్ళా నిద్ర అందుకే మనం మత విశ్వవార్త ఇరవై ఐదో అధ్యాయంలో చూస్తా ఉంటావు కదా పెళ్లి కుమారుడు ఆలస్యముగా రాగా పెళ్లి కుమారుడు రావడం ఆలస్యం గా వారందరూ ఎంతమంది పది మంది కన్యకలు వారు అందరూ బుద్ధి ఉన్న వాళ్ళు కూడా నిద్రపోతున్నారు బుద్ధి లేనూ కూడా నిద్రపోతున్నారు వాళ్ళందరూ పులికి నిద్రించి అని మనం చదువుతాం అక్కడ వాక్యం నాకంత తెలుసు సత్యం అన్నడు కూడా నిద్రపోతున్నాడు ఏమి తెలినాడు కూడా నిద్రపోతున్నాడు నేను ఉత్తరాక్షన్ బ్రదర్ నాకు చాలు నాకు అంతకంటే ఇంకేం తెల బైబుల్లో నేనైతే చేసుకుని నమ్ముకున్నాను ఆయననే నా దేవుడు నా పాపాలు క్షమించబడ్డాయి నేను ఆయననే పూజిస్తా అని చెప్పుకొని దీమాగా ఉన్నాడు వాడు ఇంకా లేఖలను పరిశోధించాడు దేవుని జ్ఞానమందు వాడికి ఆసక్తి లేనలేదు అటువంటి వాడు కూడా అందరూ నిద్రపోతున్నారు అప్పుడు ఏం జరిగింది మధ్యరాత్రి ఎవడు గుర్తెరిగిన సమయంలో పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కుమారుడు అనే శబ్దము ఒకటి వినిపించింది నువ్వు కేక వినాలా ఆ శబ్దం వినాలా నువ్వు మత్తుగా ఉంటే నిద్రపోతావు నిద్రపోయినప్పుడు వినిపిస్తుందా వినిపియ్ నువ్వు మత్తుగా ఉండి నిద్రపోతే నీకు ఎట్లా నాకు ఒక బలహీనత ఏం తెలుసా ఎంత గాఢ ఉన్నా ఇంత చిన్న శబ్దం వచ్చినా టక్ ఇంకా లేచిపోయినంటే నాకు నిద్ర రాదు ఇంకా నాకు నిద్ర రాకపోతే నాకంత అనారోగ్యంగా ఉంటుంది జలుబు కండ్లు ఇవన్నీ ఉంటాయి నిద్ర డిస్టర్బ్ అయిందంటే మళ్ళా నాకు నిద్ర రాదు మళ్ళా ఆ నిద్ర రావాలంటే నేను ఎంత కష్టపడాల్సి వస్తుందో అందుకే కొన్నిసార్లు ఏం చేస్తారంటే చౌకి హెడ్ ఫోన్స్ పెట్టుకొని వండుకుంటా ఆ పిల్లలు శబ్దం చేస్తే మేల్ నిద్ర మేల్కొచ్చేస్తారు ఇంకా మళ్ళీ నిద్ర అందుకే హెడ్ ఫోన్స్ పెట్టుకుంటా చౌకీ వాళ్ళు ఎంత శబ్దం చేస్తే నాకు వినిపేకుండదని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా మానవ ప్రయత్నాలు సరే కాని ఇక్కడ ఆత్మీయ నిద్ర గురించి మనం ధ్యానిస్తున్నాం ఎప్పుడైతే నువ్వు రక్షణలకు వస్తావో నువ్వు నిద్ర నుంచి మేల్కుంటున్నావు ఎప్పుడైతే మనుషుల కల్పితాల బోదల తట్టు తిరుగుతావో మళ్ళను మత్తులుగా అయిపోతున్నావు ఆహాహా ఎంత బాగుంది వాక్యం మత్తు నాకు పల నాకు రాత్రి దేవుడు దర్శనమిచ్చిట చెప్పిండు అందరూ ఎత్తవడాలని నేను చూసిన అబ్బా ఎంత బాగుంది అది మత్తు దేవుడు నిన్ను సమృద్ధిగా ఆచరించబోతున్నాడు అబ్బా ఎంత మత్తుగుంది అది వింటుంటే వాక్యం నిన్ను సమృద్ధిగా దేవుడు దీవించబోతుండే ఈ సంవత్సరం నువ్వు కష్టమే చూడవు నీకు బాధనే ఉండదు నీకు రోగమే ఉండదు మంచి కదా వినడానికి ఇటువంటి వాక్యం వింటే మత్తుగా నిద్రపోతాం నీ జగ కూడా నిద్రపోతారు కొంతమంది చర్చలో ఇట్లాంటి వాట వాక్యాలు వింటుంటే కానీ నీ హృదయం మండల నువ్వు వాక్యం విన్నప్పుడు నీ హృదయం మండలాన్ని మనం బ్లూకాస వార్తలు చూస్తాం కదా చివరి అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఏ తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు కనిపించింది మన శిష్యు తన శిష్యులకి నలభై రోజులు కనిపించండు కదా ఆయన పరలోకానికి అవరణం కాకముందు ఇద్దరు శిష్యులతోని ఒక గ్రామం మొత్తం ఎంతో దూరం నడుచుకుంటూ వెళ్తున్నాడు వాళ్ళతోని ఎన్నెన్నో విషయాలు మాట్లాడుతున్నాడు కానీ వాళ్ళని గ్రహించలేని శిష్యులు వాళ్ళు గుర్తిస్తారు ఆయనని ప్రతిరోజు ఆయనతో పాటు కూర్చొని ఆయనతో పాటు తిన్నవాళ్లు ఆయన రొట్టెలు ఇస్తే తుంచి ఇస్తే ఆయన దగ్గర చేపలు తిన్నవాళ్ళు ఆయనతో పాటు కూర్చొని పడవలో ప్రయాణం చేసిన వాళ్ళు ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు ఆయనతో పాటు సేవ చేసిన ఆయనని ముఖాముపిగా చూసిన వాళ్ళు అయినా కూడా ఆయన చనిపోయి తిరిగి లేచినాక గుర్తుపడతలేదు ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి నువ్వు శరీరంలో ఉన్నాగా ఉన్నా కూడా నువ్వు ఆత్మస్వరూపిగానే ఉండాలా అన్న సత్యం నువ్వు నేర్చుకోవాలా నీ జీవితం అట్టా నువ్వు శరీరకంగా ఉంటే నువ్వు ఆత్మస్వరూపిగా ఉండలేవు గుద్దిని ఈ కన్యాకళ విషయం అదే చూస్తాం వాళ్ళు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నాడు దేవునికి అది ఇష్టం ఉండదు నువ్వు కుడిగి గాని ఎనమకాని నువ్వు ఇటుగాని అటుగా ఉండడానికి నువ్వు కరెక్ట్ ఉండాలా ఒకటే పాయింట్ నువ్వు సత్యం నేను వెంబడించాలా కానీ సగం సత్యం సగం అబద్దంలో ఉంటే ఆయన ఎట్లా నిన్ను స్వీకరిస్తాడు గొప్ప జనం ఎందుకు శ్రమల పాలైతన్న విషయం మనం ఎన్నిసార్లు చూసినాం బైబుల్ వాక్యంలో కేవలం అదే కారణం వాళ్ళు సగం సత్యం సగం అబద్ధంలో ఉంటారు వాళ్ళు అబద్ధంతో నిబంధన చేసుకున్నారని మనము అటుపడి వరం చూసినాం కదా యశ గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయంలో చూస్తాం వాళ్ళు మోసంతో నిబంధన చేస్తున్నారు మరణంతో నిబంధన చేసుకున్నారు మాకు ఏం కాదు మా జలం రాదు మమ్మల్ని ఆ నోవ కాలం తర్వాత వచ్చింది నోవ కాలంలో వచ్చిన జలం కానీ మళ్ళా రాదు మేమేం కొట్టుకొని పోం మేమట్టు ధీమాగా ఉంటాం మేము ఎత్తబడతాం అని అబద్దాన్ని ఆశ్రయించి కాబట్టి వాళ్ళ అబద్దమే వాళ్ళకి ఉరి అవుతుంది వాక్యం మనం చూసినాం అక్కడ నిజగనే అది నెలగా తిట్టుంటది నేను ఏ శ్రమ చూడను అని దీమగా వాళ్ళు గుడ్డిగా నమ్మినారో అదే శ్రమ వాళ్ళ మీదకి వచ్చి పడినప్పుడు వాళ్ళు సిద్ధపడలేదు కాబట్టి ఆ శ్రమ వాళ్ళ అందరిని అమాంతంగా కోనిపోతుంది ఆ విషయమే మనము అర్థం చేసుకుంటున్నాం కాబట్టి రాష్ట పత్రికల వాక్యం నువ్వు వెలుగు సంబంధి ఉండి నువ్వు మత్తుగా ఉండడానికి వీల్లేదు అంటే మనుషుల కల్పిత బోధాల తట్టు తిరగడానికి వీల్లేదు పిసి పిసి పుస్తకాలు చదవడానికి వీల్లేదు పోయే వాళ్ళని చూసిన బెరియర్లకు సంబంధించిన బోధ వాళ్ళు పౌల శిలలు కూడా వాళ్ళ చర్చకొస్తే వాళ్ళని నిలబెట్టేశారు పౌల శిలలు చెప్పిన వాక్యం బైబిల్లో ఉందా లేదా అని పరిశీలించి అప్పుడు వాళ్ళని చెప్పడానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు వచ్చిన వాడు గాని ఎంత గొప్పడన గాని వాడు చెప్పబడుతున్న వాడు చెప్తున్న వాక్యము దేవుని వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా అని చూడాల బైబుల్ వాక్యానికి అనుగుణంగా ఉందా లేదా అని చూసి మనం స్వీకరించాల లేకపోతే నువ్వు నిద్రపోతావు నువ్వు మత్తును అయిపోతావు ఆ అబద్ధ బోధాన్ని హృదయంలోకి పోతే చూడండి కుయుక్తి చేస్తా మోసగించబడేది హవ్వ ఈ వాక్యం కూడా ఇటనే ఉంటది నిన్ను ఎక్కడన్నా మత్తులో చేసేసి బుద్ధుడిని కన్నేలాగా నేను తయారు చేయాలని వాడి పని నువ్వు శ్రమల పాలు వాడు ఆనందిస్తా ఉంటాడు దేవుడికి ఏమో నువ్వు శ్రమల ఇష్టం లేదు నిన్ను శమల నుంచి బయట తీసుకొని రావాలా నిన్ను దీవరాత్రులను కాసి కాపడాలా నిన్ను ఎన్నడూ విడవను ఎడవని నా అన్నీ ఆ యొక్క దృక్పథంతో ఆయన ఉన్నాడు కానీ నువ్వు ఎప్పుడైతే మరణంతో సమాధానం తీసుకుంటున్నావో ఎప్పుడైతే అబద్దాంతో సమాధానం తీసుకుంటున్నావో నిన్ను కాపాడలేడు ఏం నేను మంచిగా సంపూర్ణంగా క్రిస్మస్ పనగలు చేసుకుంటా అని పోయినరు పోయి సచ్చిపోయినరా ఎక్కడ వచ్చి అప్పుడు పెద్ద భూకంపం ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ నుంచి చాలా మంది పోయారు అక్కడికి ఎక్కడికి నిలంకరికి నాగపట్నంకి వెళ్ళింద్రు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి చాలా మంది వెళ్ళింద్రు ఇవ్వాడు వాపసు రాకపోయింది ఆ రోజు ఏదో నువ్వు కూడా అక్కడ అనుకునే మంచి పని చేసినావు అక్కడికి వాళ్ళు వాపసు రాలే ఎన్నో ద్వీపాలు మాయమైపోయలేదు దాని తర్వాత అడ్రస్ లేకుండా పోయినాయి నువ్వు మరణాన్ని ఆశ్రయిస్తున్నావు మరణంతో నిబంధన చేసుకుంటే అది మంచిగుంటే రావు నువ్వు నాతో నిబంధించి రాంటది అంటదా లేదా నువ్వు జీవంతో నిబంధన చేసుకుంటే శాశ్వతంగా జీవిస్తావు నేనే మార్గము సత్యము జీవమన్నాడు మన ప్రభు మయనతో నిబంధన చేసుకుంటే నువ్వు ఎందుకు మరణిస్తావు ఆయన మరణ భూస్థాపన పూర్తన పాలు పొందిన వాడవు పాలు పొందినదనము అని చెప్పుకుంటూ నువ్వు మళ్ళా జీవిస్తే ఈ లోకాతీతంగా ఆయన మనల్ని అవమాన పాలన మనం కాబట్టి నువ్వు తిరిగి నిద్రపోకూడదు తిరిగి నిద్రపోకూడదు తిరిగి మత్తులుగా ఉండడానికి వీల్లేదు ఆ దాన్ని అసహించుకోవాలా ఆ అబద్ధ బోధని మనం అసహించుకోవాలా ఎందుకంటే దేవుడు ఈ యుగ సమాప్తి చివరిలో ఉంటున్న మనకి వీటిని అన్నింటినీ ఎందుకు చూపిస్తుందంటే ఉత్తగ మన మీద ఏదో ఖుషీగా అబ్బా మీరు చాలా మంచిగా ఉన్నారు మయం చేసి కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తారు దేవుని వాక్యం అన్న ఆసక్తితో చెప్తలేడు మీకు ఒక పని అప్పగించబడింది శక్తికి మించిన ప్రయాణం అనడలేదు ఎవరిని ఎలియా మీ శక్తికి మించిన ప్రయాణం ఉంది ఉత్తగిడ కూర్చొని వాక్యం మీరు పోతే కాదు మీ శక్తికి మించిన ప్రయాణం ఉంది మీ లైఫ్ లా అందుకే మీకు ఇవి అర్థమైతున్నాయి లేకుంటే అర్థం కావు కాబట్టి ఆ పనిను త్వరగా ముగించుకోవాలా దానికి సంబంధించిన విషయాలే మనము గత ఎనిమిది వారాల నుంచి చూస్తున్నాం కదా ఏడా వారం చూస్తున్న వాక్యం ఆమోసు గ్రంథం ఏడవ అధ్యాయం ఆమోసు గ్రంథం ఏడవ అధ్యాయము ఏడవ అక్షరమా చదవండి ఆమోసు గ్రంథం ఏడవ అధ్యాయము మోసు నీకు ఏమి కనిపిస్తుంది అని దేవుడు అడుగుతున్నాడు ఆమోసు అంటున్నాడు నాకు మటపు గుండు కనిపిస్తున్నది అన్నాడు మటపు మీకు తెలుసు కదా కొన్ని వారు నుంచి మనం చూస్తున్నాం మటపు అంటే అది ఆ మేస్త్రీలు ఇల్లు కడతాడు తాడు గుండు ఉంటుంది దానికి గుండు దారం అది పెట్టి లెవెల్ గా గోడ లెవెల్ గా కట్టబడుతుంది లేదా పునాదులు లెవెల్ గా ఉన్నాయా లేవా చూడడానికి వరకు వాటర్ సరిగా ఫ్లో అవుతుందా లేదా ఈ బండల మీద చూడడానికి వరకు లెవెలింగ్ చేయడానికి వరకు వాడతారు అది అది ఒక కొలతతో పోల్చబడింది అది అది దాంతో పోలిస్తే నువ్వు కరెక్ట్ గా అని చెప్పడానికి అది వాడబడింది కాని దేవుడు మటక్కు ఒక గోడ మీద నిలబడి పట్టుకుంటున్నాడు దీనికి సంబంధించిన వాక్యాలే మనము కొన్ని వారాల నుంచి చూస్తున్నాం ఈ రోజు మరికొన్ని విషయాలు చూస్తున్నాం ఇదేందంటే ఈ మట్టపు గుండు దేవుడు ఇస్సాల్ పదల మధ్యలో దించేసిండు దించేసినప్పుడు ఆ ఇస్సాల్ పదలు రెండు గుంపులుగా విడిపోయినాయి అన్న విషయం మనము పోయిన వారం వరకు చూస్తున్నాం అట్టుపోయిన వారం వరకు చూస్తున్నాం ఆ రెండు గుంపులు ఏంది అంటే తొమ్మిదో వర్షంలో ఆ రెండు గుంపుల గురించి మనం చూస్తున్నాం ఇసాకు సంగతి వారు ఉన్నత స్థలంలో పాడైపోవును ఇస్రాయల్ ల ప్రతిష్ఠిత స్థలంలో నాష్నమగును అంటే ఇస్రాయల్లో కొన్ని స్పెషల్ స్థలాలు పెట్టుకున్నారు ఏంది స్థలాలు మందిరం ఒకటి ఎర్సలేం మందిరం ఒకటి అట్లా కొన్ని కొన్ని మందిరాలు పెట్టుకున్నారు యాకోబు బావి అని ఇట్లా కొన్ని మంచి మంచి ముఖ్యమైన పెట్టుకున్నారు అవన్నీ మాయమైపోయినాయి ఈ వాక్యం నెరవేరింది ఈరోజు మందిరం లేదు ఎందుకంటే యేసు నిజమైన మందిరం ఏసు నమ్ముకున్న మనమే నిజమైన మందిరం కాబట్టి ఇంకా ఈ మందిరానికి వ్యతిరేకంగా ఇంకొక మందిరం కడితే అది భ్రష్టత్వం క్రైస్తవ సంఘం ఈరోజు ఎందుకు భ్రష్టత్వంలో ఉంది అంటే వాడు ఈ సత్యాన్ని గ్రహించి కూడా ఇస్వల్ ఒక మందిరం కట్టుకుంటే వాళ్ళకి ఎంత బాగుంటది అయ్యో రెండు వేల సంవత్సరాల మందిరం లేదే మరి వాళ్ళు దేవుని ఎట్లా సుతిస్తారు వాళ్ళు ఏసుని సుతించాలా అన్న సత్యం గ్రహించలేని స్థితిలో ఉన్నావు వాళ్ళ మందిరం కట్టుకుని అనుదిన బలు మళ్ళా స్టార్ట్ చేసుకోవాలని నీకు ఆశ ఉంది ప్రతి చర్చ్ లో పాసాలను అడగండి ఇవే చెప్తారు అవును బ్రదర్ మళ్ళీ వాళ్ళకి ఎన్నో సమాచారం మందిరం లేదు కదా యహో దేవుణ్ణి వాళ్ళు పూజిస్తారు కదా మళ్ళీ వాళ్ళు యహో దేవుని పూజించాలంటే మందిరం కావాలా వాళ్ళు బలు అర్పించుకోవాలా మళ్ళీ యధావిధిగా వాళ్ళు పరిశుభ్రంగా జీవించాలా కదా మళ్ళీ వాళ్ళకి మనం సాయం చేయాలి కదా మనకి రక్షణ వాళ్ళ నుంచే వచ్చింది కదా ఇట్లా సమర్థించుకొని మన పైసలన్నీ వాళ్ళకి పంపిస్తున్నారు ప్రపంచమంతటి నుంచి డబ్బులు అక్కడ పోతున్నాయి వాళ్ళు ఏమో క్రైస్తవులను చంపుతున్నారు ఎరుసలేం లో క్రైస్తవులను చంపుతున్నారు వాళ్ళు చేస్తున్న పని అది అండ్ అంత భయంకరమైన పాపం స్త్రీలు గాని పురుషులు గానీ చాలా భయంకరంగా జీవిస్తారు అక్కడ ఎందుకంటే వాళ్ళు ప్రపంచమంతట విస్తరించి వాపస్ పోయారు కదా ప్రపంచంలోని అన్ని గురగాఢాలు తెచ్చుకొని పోయారు వాళ్ళు అంత చెత్తగా జీవిస్తారు అక్కడ వాళ్ళు ఏం ఇష్టం ప్రచలనంగానే పరిశుద్ధంగా ఉంటారు వాళ్ళు ఆ రీతిగా జీవిస్తున్న రోజు దేవునికి విరుద్ధంగా ప్రవక్తలను చంపింద్రు మన ప్రభుత్వం చంపింద్రు అప్పోస్త్రాలను చంపిండ్రు శిష్యులను చంపింద్రు ఈ రోజుకి కూడా మన సహోదరు చంపుతున్నారు వాళ్ళు వాళ్ళు పరిశుద్ధంగా ఎట్టకర్రు వాళ్ళు పరిశుద్ధ జనంగా ఎట్ట కరెసు ప్రభు మూలంగా మనము పరిశుద్ధ జనంగా కరెం మనల్ని ఈశ్వర్ పౌరులుగా మార్చుకున్నాడు దేవుడు మనల్ని యూదులుగా మార్చుకున్నాడని పౌలు ఎన్ని మనకి ఈ విషయాలు చూపిస్తున్నాడు కాబట్టి వీరు రెండు గుంపులుగా విడిపోయినారా అన్న విషయం చూస్తున్నాం కానీ ఇది ఎప్పుడు నెరవేరింది వాక్యం దేశంలో నెరవేరలే చరిత్ర ఆమోసు దేవుడు వాక్యం ఇస్ తర్వాత నేను కట్గము చేత పట్టుకుని ఇంటి వారి మీద పడుదును ఇసాకు సంతతి వారు వారి స్థలాలు పాడైపోవును అంటే వారు ఆరాధించే స్థలాలు చెడిపై అవి విగ్రహాలకు అది దొంగల గుహగా మారిపోయింది అవి పాడైపోతాయి వారిని నేను నా తట్టు తిప్పుకుంటా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు కాని యోరోబాము ఇంటి వారి మీద నా కడ్గం ను అంటే యూరోబాము ఇంటి వారు శాశ్వతంగా మరణించబోతున్నారు శాశ్వతంగా నరకానికి పోతున్నారు ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు కాదు వాళ్ళు సైతాన్ని ఆశ్రయించిన వాళ్ళు కాబట్టి ఈ రెండు గుంపులు ఈ రీతిగా ఆ మట్టపు గుండు దించేసినప్పుడు రెండు గుంపులుగా విడిపోయినారు కానీ మనం మట్టుకు ఆ రెండు గుంపులలో లేము అన్న విషయాన్ని మనం పోయినవరం చూసినాం అటుపోయిన వారం నుంచి చూస్తున్నాం ఆ గోడకి నువ్వు సాదృశ్యంగా ఉన్నావు ఆ గోడ చక్కగా ఉంది ఆ గోడ మీద మన ప్రభు నిలవడి మనకి శిరస్వతం మనమే ఆ గోడ దాన్ తర్వాత గోడలాగా కట్టబడ్డ నీ జీవితము ఆ గోడ మీద నువ్వు కావాలి వాణి వల్ల తిరగాల కావాలి వాణి వల్ల తిరగాలన్న విషయం మనము పోలవరం చూస్తున్నాం నీ జీవితము కావాలివాడి జీవితం నీకు నిద్ర ఉండదు నీకు నిద్ర ఉండదు నీ నిద్ర పోలేవు ఎవడు అబద్ధం చెప్తున్నాడు నువ్వు చూస్తా ఉండాలా ఎవడు దొంగ పొద నువ్వు చూస్తా ఉండాలా ఎవడు అబద్ద ప్రవాసం చెప్తున్నా నువ్వు చూస్తా ఉండాలా నువ్వు చూసి ఈశ్వల్ పదే హెచ్చరించాలా ఎవరు ఈశ్వల్ పదులు మతక్రైస్తవులు గొప్ప జనం వారిని హెచ్చరిస్తాడని ని జీవితం నీ విధానం అది బ్రదర్ ఎవడి పాపం వాడే పోతాడు కదా ఎవడి లెక్క వాడు చెప్పుకుంటాడు కదా మనం మన పని మనం తీసుకుందాం అని నువ్వు అటువంటి వాక్యం ఎక్కడ లేదు ఎవడి పాపన వాడేబోతాడు ఎవడు లెక్క వాడు చెప్పుకుంటాడులే అనేది కానీ కాదు భ్రష్టత్వానికి నువ్వు వ్యతిరేకం జీవించాలా నిలబడాలా దృష్టిలోకి వ్యతిరేకంగా నువ్వు నిలబడాలా అన్న వాక్యం ఎన్నిసార్లు చూసినాం దోషులకు వ్యతిరేకంగా నా పక్షం ఎవరు నిలబడతాడు అని యేసు మనతో మాట్లాడినాడు ఒకరోజు మనం నిలబడాల ఎవడి పాపమన వాడే పోతాననేది అది సమర్థించుకుంటే జీవితం మనం హెచ్చరించాల మన బాధ్యత కాబట్టి ఇషాకు సంతతి వారు మార్పు చెందాలా అంటే వారి ఆరాధన స్థలంలో పాడు కావాల్సిందే అవి దేవుడే పాడు మనంగా చేయాల్సింది అయి పనికిరానివి మళ్ళా తిరిగి బలర్పిస్తే వాడు దేవుడు యేసు ప్రభు మరణాన్ని అవమాన పాలు చేస్తున్నాడు తన తరములకు ఒకేసారి పసుక పశువు వల్లే అతను మన కొరకు మన పాపముల కొరకు తన ప్రాణాన్ని సమర్పించినవాడు కాబట్టి తిరిగి నువ్వు ఇంకొక జంతువుని ఇంకొక పశువుని మళ్ళా బలం అర్పించడానికి వీల్లేదు మందిరంలో అది నిషిద్దమైంది అది అపవిత్రమైంది అంటే నువ్వు యేశ్రభు మరణాన్ని తృఢీకరిస్తున్నావు వానికి నువ్వు సపోర్ట్ చేయొద్దు వానికి నువ్వు పైసలు ను నువ్వు తెలియకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నావు ఇప్పుడు ఈ సత్యం తెలిసినాక నీ డబ్బు వృధా కావద్దు నీ డబ్బు ఎత్తి పరిస్థితుల్లో అంత్యక్రీస్తుగా వాళ్ళు ఉన్నారు మొదటి కూడా లేరా మన ప్రభుకి విరుద్ధంగా లేరా వాళ్ళు మొదటి ప్రవక్తలకి విరుద్ధంగా లేరా వాళ్ళు మొదటి నుంచి విరుద్ధంగా లేరా వాళ్ళు మొదటి నుంచి విరుద్ధంగా లేరా చాలా కఠినంగా చనిపోరు మళ్ళీ అంత్యక్రీస్తులాగా వాళ్ళకి అనిపిస్తారా నీకు అంత్యక్రిస్తు అనేవాడు ఒక వ్యక్తి కాదు అది ఒక వ్యవస్థ ప్రపంచం అంతటా ఉంది అనే విషయం మనం ఎన్నిసార్లు చూసినాం కాబట్టి దేవుడు ఏ సుప్రభుకి విరుద్ధంగా ఉన్నాయని అంత్యక్రిస్తాయి ఆత్మలే కాబట్టి వాటిని నువ్వు సపోర్ట్ ఏంట చేస్తావు వాటిని నువ్వు ఆశ్రయించుకోవాలా వాటిని నువ్వు తృణీకరించాలా కాబట్టి యోరోబాము ఇంటి మీద శాశ్వతంగా తన కడ్గ ఉండబోతుందంటే వాళ్ళు శాశ్వతంగా మరణిస్తారు శాశ్వతంగా అరకనబోతారంటే రెండో మరణం అది రెండో మరణం అంటే శాశ్వతంగా నరకానికి పోయేది మనకు మటుకు మన మీద రెండో మరణానికి ఏ అధికారం లేదు అన్న వాక్యం మనం చూసినాం ఎందుకంటే మనము ఆయన మరణంలో పాల్పొందినవరం కాబట్టి మరణానికి మన మీద ఏ అధికారం లేదు నువ్వు మటుకు ఒక పని అపగింపబడ్డ వాడవై అప్పగింపబడ్డదనవై జీవించాలా అదే పని కావాలి వాడిది కాబట్టి ఏషియా గ్రంథము ఇరవై అధ్యాయంలో ఒక వాక్యని మన మీద చూసుకొని మనం ఇంటికి వెళ్ళిపోదాం యశాగ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం యశ గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఆరో వర్షం నుంచి కొన్ని వాక్యం చేసుకుందాం దేవుడు మనతోనే ఈ రోజు మాట్లాడుతున్నాడు ఈ విధంగా ఏ విధంగా ఆయన ఎప్పుడు కూడా తన వాక్య రూపకంగానే తన వాక్యంలో నుంచి మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన గాలిలో నుంచి మాట్లాడడానికి అవసరం లేదు ఆయన నీకు స్పెషల్ గా దర్శనం ఇచ్చి అవసరం లేదు నీకు నిద్రపోతే కళలో వచ్చి నువ్వు బాగా అలిసిపోయినావయ్యా ఇంకా నువ్వు బైబుల్ చదవలేదు కాబట్టి నీకు కళలో వచ్చి చెప్తా అని చెప్పని అవసరం ను నువ్వు గుడ్డోన్వి నువ్వు చూడలేవు బైబుల్ కాబట్టి నేను నీకు దర్శనమిస్తా అని చెప్పని లేదు నువ్వు చూస్తున్నావు నీకు అన్ని ఈ విషయాలు బాగా అర్థమవుతున్నాయి కాబట్టి నేను దర్శనం ఆరపడతా నమ్ముతాం మనం దర్శనాలను కళలను నమ్ముతాం అవి నిశ్చయం వాటి భావం నమ్మ అని దాని మనం చూస్తున్నాం కానీ నీ కళ దైవా చేత అనుగ్రహించబడిందా లేక సైతాను నీకు ఇచ్చిందా అనేది నువ్వు ఎట్లా తెలుసుకోగలవు అది దుష్టి నుంచి పుట్టిన దర్శనమా లేక నిజంగా దేవుడే నీకు ఇచ్చిందా అన్న వ్యత్యాసాన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే మోసపోతాం కచ్చితంగా మనం మటుకు మోసపోకుండా ఉండాలా కాబట్టి నీకు ప్రతి దర్శనము నీకు ప్రతి ప్రవచనము వాక్యానుసారంగా ఉందా లేదా చూసుకోవాలా ఉదాహరణ ప్రవచనం అది నిజంగా దేవుడి నుంచి వచ్చిన ప్రవచనమా కాదా లేక సైతాను సంఘాన్ని మోసగిస్తుందా అన్న విషను అర్థం చేసుకోవాలంటే దానికి సంబంధించిన వాక్యం చూసిన ప్రధంలో క్రీస్తుని గూర్చిన సాక్ష్యము ప్రవచన ప్రతి ప్రవచనము క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తుందంట యేసు ఇవ్వని ఏ ప్రవచనమైనా గాని అది ఏసు వచ్చిన ప్రవచనం కాదు ప్రతి ప్రవచనంలో యేసు ప్రభుని కూర్చిన సారాంశం ఉండాలా అది బైబుల్ చెప్తుంది క్రీస్తుని గూర్చిన సారాంశము లేక క్రీస్తుని కూర్చిన సాక్ష్యము ప్రవచన సారం ప్రవచనంలోని సారం దాని పవర్ దాంట్లో ఉన్న సత్తు ఏ స్ప్ర గురించి సాక్ష్యం ఇవ్వాలా కాబట్టి ఆయన రాకలకు సంబంధించింది ఆయన పుట్టుగా సంబంధించింది ఆయన జీవన విధానానికి సంబంధించింది ఆయన ఏం చేయబోతుంది లోకంలో ఇవన్నీ సారం ఆయన ఏ రీతిగా మరణించబోతున్నాడు ఆయన ఏ రీతిగా మనల్ని రక్షించుకున్నాడు ఆయన ఏ రీతిగా మన మీద తన అభిషేకాన్ని అనుగ్రహిస్తున్నాడు ఆయన ఏ రీతిగా మనల్ని సేవలు నడిపించబోతున్నాడు సంఘానికి ఏం జరగబోతుంది త్వరలో ఇవన్నీ ప్రవచన సారం కృష్ణుని గురించిన సాక్ష్యం కాబట్టివన్నీ నువ్వు ముందుగానే తెలుసుకుంటే ఫలాని ప్రవచనము యేసుకు సంబంధించింది కాదా సైతానికి సంబంధించిందా కాదా అని నువ్వు గ్రహించగలవు తెలుసుకోవాలా అన్నది నీ ప్రయాసం కాబట్టి యశాగ్రంథం ఇరవై ఒకటో అధ్యయంలో దేవుడు నీతన్ మాట్లాడతాడు ఏమని ఆరో వర్షంలో నువ్వు వెళ్ళి నీవు వెళ్ళి నీవు అంటే ఈరోజు నేను దేవుడు నీతను మాట్లాడుతున్నావు నువ్వు వెళ్ళి అంటే ్రదర్స్ సిస్టర్స్ పిల్లలు మీరు వెళ్ళి మీరు ఒక్కొక్కరు వెళ్ళి అని అర్థం కాబట్టి నీవు వెళ్ళి కావాలి వాణ్ణి నియమింపు నీ బాధ్యత నీ సేవ జీవిత విధానం నువ్వు కావాలి వాడిని నియమింపాలా నువ్వు చేస్తే సరిపోదు శిష్యుడు అంటే వాడు పోయి చెప్పుకుంటావుతారు వాక్యం అయిపోతుంది కానీ వాడిని నువ్వు తయారు చేయాలా శిష్యుడుగా నువ్వు ఫస్ట్ నిద్ర నుంచి మేల్కోవాలా అంటే రక్షణ పొందాలా దాని తర్వాత శిష్యునిగా తయారు కావాలా దాని తర్వాత శిష్యుడు కావలివాడలాగా తయారు కావాలా దేవునికి కావలివాడు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఈ లోకం మంచిగా నిద్రపోతుంటే కావలివాడు ఎంతో ప్రయాసంతోని ఇస్రాయలు దేవుడు ఈ వాక్యం వరకు మనకు తెలుసు ఇస్రాయలు దేవుడు కొనుకడు మళ్ళీ కావలివాడు కావలివాడు కొనుక్కుతుందా నీ ప్రభుని పోలి నువ్వు వాక్యం చెప్పింది పౌలు క్రీస్తుని పోలి నడుచుకోండి అనడలేదా క్రీస్తు కలిగిన మనసు మీరు నువ్వు ధరించుకోండి కాబట్టి మనము కూడా క్రీస్తుని ధరించుకున్న వాళ్ళము కాబట్టి ఆయన మనసు ఎట్లుంది నీ మనసు అతనే ఉండాలా ఒకవేళ ఏసుబడితే ఏ రీతిగా జీవిస్తాడు ఒకవేళ ఏసులో నా జీవి నా స్థలంలో ఉంటే ఏ రీతిగా జీవిస్తాడు ఒకవేళ ఈరోజు నేను వాక్యం చెప్పాలనుకోండి ఏ స్ట్రోభ నా స్థలంలో ఉంటే ఏం చెప్తాను వాక్యం నేను కూడా అదే వాక్యం చెప్పాలా అనేటిది క్రీస్తు కలిగిన క్రీస్తుని ధరించుకోవడం అంటే లేక క్రీస్తు కలిగిన మనసు మనం కూడా ధరించుకోవడం మన మనసు మొత్తం తీసిపడేయాలా అది తోడేసేయాలా దానికి అవకాశం ఇవ్వద్దు నీ సొంత తలంపు లాగే ఎట్టి పరిస్థితుల అవకాశం ఇవ్వద్దు ఆయనకి సంపూర్ణంగా నువ్వు హీల్డ్ అయిపోవాలా అంటే సమర్పించుకోవాలా అప్పుడే ఆయన నీ ద్వారా మాట్లాడగలడు నిన్ను కావలి తయారు చేయగలడు ఈ రోజు నువ్వు ఏం చేయాలా నువ్వు వెళ్లి కావలి వారిని నియమింపు నియమించాలా మంచి ఆలోచన వచ్చింది నిన్న మధ్యాహ్నం మేము ఆదిలాబాద్ ఒక ఊర్లో ఉంటుంది చాలా ట్రైబల్ బెల్ట్ అక్కడ ఆ పాసల్ పాపం వాళ్ళకి ఏం చెప్పనీకి రాదు వాక్యం తెలియదు ఏం తెలియదు ఏదో ఆచారంగా ఎవడో ఉద్యగం పెట్టిండు వాడు అక్కడ నడిపిస్తుండు పాపం ఏం తెలియదు వాడు శిష్యుల్లాగా ఉన్నాడు అంతేగాని వాడికి ఏం తెలియదు ఏ రీతిగా సంఘాన్ని ఆదరించాలా వాడికి ఏం తెలియదు చాలా మంది ఉన్నారు ఉన్నారు మంచోళ్ళు కానీ మంచోళ్ళు అయితే ఆయన దృష్టిలో నువ్వు మంచోళ్ళువే కానీ నీకు పని అప్పగించబడబడింది నువ్వు ఆ పని చెయ్యాలా ను కావలివాణి వాళ్ళగా ఉండాలా లేక కావలివాణి పోయి నియమించాల నువ్వు నువ్వు ఇక్కడ నుంచి కావలివాణి ఇస్తా పోయి నియమించాలా ఇప్పుడు మాకు మధ్యాహ్నం ఒక ఆలోచన వచ్చింది బ్రదర్ మనం ఇక్కడ ఒక కావలివాణి నియమిస్తే ఎంత బాగుంటుంది ఆ యశ్వంతుంటాడు అదే మంచిగా ఉంది ఐడియా అన్నాడు మరి ఎంత మట్టుకోవాడి నిలబడుతుందో ఏసుకో గెలవాలా మనకు కాదు మనకు మట్టు తలంపు ఇక్కడ ఒక కావలివాణి పెట్టాలా ఈ కావలివాడు ఈ ప్రాంతాన్ని అంతా ఉంటాడు కావలివాడు అంటే ఎవరు చెప్పండి గూర్త కదా మనం ఈ ఏరియాలో మన భాషలో గూర్క రాత్రి అంతా కట్టే పట్టుకుని లాఠీ కట్టే పట్టుకుని టక్ టాక్ టక్ టాక్ కొట్టుకుంటే దిగుతా ఉంటాడు సందులలో దొంగలు రాకుండా వారిని వస్తే వాడు విజిలేస్తాడు విజులేస్తే అలర్ట్ అయిపోతాడు వాడి పని అది కావలి పని ఈ కావలివాడు ఇక్కడ ఆ పట్టణం చుట్టూ పెద్ద ప్రాకారం ఉంటుంది అంటే పెద్ద గోడ ఉంటది విశాలం ఉంటుంది ఆ గోడ ఆ గోడ మీద చిన్న ఇల్లులాగా కట్టుకుంటారు వాటిని బుర్జులు అంటారు ఆ బుర్జుల్లో పల వాడు కూర్చుంటాడు అక్కడ పంజ అక్కడ అన్నం తింటాడు మళ్ళా బయటకు వస్తాడు కావాలి వాడు రా దివరాత్రులు దాన్ని తిరుగుతూనే పొద్దున సాయంత్రం చీకటి కాలం అంతా తిరుగుతూనే దాని మీద దాని చుట్టూ తిరుక్కుంటా ఎవడన్నా శత్రువు వస్తుందా మా పట్నం మీదికి అని గమనిస్తూ ఆ చీకట్లో వానికి ఎట్లా కనిపిస్తుంది నువ్వు మేలు కొట్టనే కనిపిస్తుంది మత్తుగా ఉంటే కనిపిస్తుందా డ్రింక్ వేసుకుంటే కనిపిస్తుందా డ్రింక్ వేసుకుంటే అంతా మస్త మస్తంగా ఉంటది కాబట్టి కావాలి వానికి సంబంధించిన ఉపమానము మనము ఈ మఠపు గుండు గురించి ధ్యానిస్తున్నాం నువ్వు వెళ్ళి కావాలి వాడిని నియమింపు అతడు తనకు కనబడేదాని తెలియజేయవాలెను నువ్వు కావాలి వాడివి నువ్వు కాసే దానవు కావాలి దానవు నువ్వు ఏం చేయాలా నీకు కనబడినంత తెలియజేయాలా నాకంతా తెలిసిపోయింది బైబుల్ వాక్యం అని ఇంటి దగ్గర చాలా మంది వాడు కావాలి నాకు అన్ని తెలుసు ప్రొఫెషనల్ వాడు కావాలి వాడా నీకు అన్ని తెలిస్తే ఎందుకు చెప్తలేవు నీకు ఇన్ని వాక్యాలు తెలిస్తే ఇంటి దగ్గర ఎందుకు కూర్చుంటున్నావు డేరాలు గంభీరంగా వాక్యం చెప్తున్నావే మళ్ళీ ఎందుకు చెప్తలేవు ప్రజలకు పోయి బయట ఇంటి దగ్గరే కూర్చుంటా గూడు కట్టుకుంటా అంటే గొంగలి పురుగును చూసి నేర్చుకోండి అనే ఒక వాక్యం ఒక చూసినాం మనం అది గొంగలి పురుగు చెట్ల మీద ఉంటూ ఆకులు తింటా ఉంటది ఆకులు కొమ్మలు బాగా తింటది అది విపరీతంగా తినేస్తుంది తినేసి తినేసి ఆ గంగల్ పొడుగు దాని చుట్టూ ఇట్లా ఒక షెల్లిలాగా తయారు చేసుకుంటుంది ఆ షెల్లు లాగా తయారు చేసుకొని ఆ షెల్లు లోపల ఉండి మొత్తం సీల్ చేసుకుంటది బయట నుంచి కొంతకాలానికి ఆ షెల్లు ని దాంట్లోకి వెళ్ళి సీతకు ఒక చిలుకలాగా బయటకు వెళ్ళిపోతుంది నీ బాధ్యత ఇది ఒక స్థలానికి పోయి అక్కడ సేవ చేసి నువ్వు అక్కడ ఉండి అక్కడ నుంచి వెళ్ళిపోవాలా నువ్వు అక్కడ ఉండడానికి వీల్లేదు నువ్వు అందులో నుంచి బయట రాలేదనుకో గొంగలి పురుగు దాన్ని ఏమంటారు అంటే ఇంగ్లీష్ లే లో ప్యూపా అంటారు తెలుగులో ఏమంటారు నాకు తెలియదు దాంట్లోకి వెళ్ళి రాకపోతే గొంగలి పురుగు బటర్ఫ్లై లాగా అయి సేవకులకి సంబంధించిన వాక్యం అది నువ్వు బటర్ఫ్లై లాగా ఎగిరిపోవాలా ఒక స్థలంలో ఉండేటోని కాదు నువ్వు నువ్వు అక్కడ ఉండి అక్కడ సేవ చేయాలా అక్కడ పోషణ అన్ని దొరుకుతాయి నీకు కానీ నువ్వు గూడు కట్టుకున్నవనుకో చచ్చిపోతావు ఎప్పుడైతే గూడు కట్టుకుంటావో నో వాక్యానికి విరుద్ధం ఎట్లా తెలుసా మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమో అది ఆజ్ఞ ఎప్పుడైతే నువ్వు గూడు కట్టుకుంటావో ఆజ్ఞకి విరుద్ధం నువ్వు అందుకే అపుస్తకరంలో ఎవరు కూడా కట్టుకోలేదు ఎవరు కూడా గోపురాలు కట్టుకోలేదు వెళ్ళిపోతున్నాడు ఇంటింటే వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఒక ఇల్లు అక్కడొక ఇల్లు అక్కడ ఇంకొక ఇల్లు అరే మా చుట్టాలు ఉన్నారు బాయి వాళ్ళు ఎగర ప్రార్థన చేస్తారు అట్లా వెళ్ళిపోతా అది ప్రపంచం విస్తరించింది అక్కడనే ఎందుకంటే సమాప్తమైందని ఎప్పుడైతే చేసుకోవాల్సి చెప్పిండో పాత నిబంధన గూడ్లు గోపురాలు సమాప్తం పాత నిబంధన యాజకత్వం సమాప్తం యాజకుడు బట్టలు వేసుకొని గంభీరంగా నిలబడాలా అందరు వచ్చి వాళ్ళ దగ్గర కూర్చొని వాడు మాట వినాలా వాడు ఏం చెప్తా చేయాలా అది సమాప్తం ఇప్పుడు అందరు యాజకులే అన్నాడు పేతూరు రాష్ట్రపతిలో మనం చూస్తాం ఇప్పుడు అందరు యాజకులే అందరూ సేవకులే అందరూ శిష్యులే ఇప్పుడు అందరూ ఏం కావాలా కావలి వాళ్ళు కావాలా నువ్వు ఉత్తంగా శిష్యుగా ఉంటే సరిపోతు నీ జీవితాంతం శిష్యుగా ఉంటే సరిపోదు ఒక్కొక్క దశలో ఒక్కొక్క పని అప్పగిస్తున్నాడు దేవుడి నీకు అంతే ఒకప్పుడు నువ్వు కేవలం సువార్త ప్రకటిస్తున్నావు ఇంకొక దశలో నీకు కృపవార్లు ఇచ్చిడు ససతలు జరుగుతున్న నీ ద్వారా ఇంకొకసారి దేవుడు నీకు బుద్ధి జ్ఞానం అనుగ్రహిస్తున్నాడు బుద్ధి వాక్యం అనుగ్రహిస్తున్నాడు ఇంకొక దశలో నీకేం అనుగ్రహిస్తున్నాడు సంఘాన్ని సంఘ క్షేమం కొరకు పలు రకాల కృపవార్లు అనుగ్రహిస్తున్నాడు ఇంకోసారి ఏం చేస్తాడు దాన్ని పోషించేటట్లు నిన్ను ధనవంతంగా తయారు చేస్తున్నాడు ఏదో రీతిగా రకరకాల ఒకసారి నిన్న అపోసంలాగా ఒకసారి బోధకుండా ఒకసారి యాజకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా నడిపించుకుంటా పోతుండడు నేను బోధకుండా ఉండిపోతా అనేది కాదు నేను యాజకుండా ఉండిపోతా అనేది కాదు నేను అపోస్తలు చెప్పుకుంటారు కాదు అది పోయినాయి ఆ ఇప్పుడు మనం ఒక కేక అంతే అరణ్యంలో ఒక కేక మనం వేసుకుంటా బొవాల కేకలు అంతే కావలి వాడు ఏం చేయాలా గోడ మీద తిరుగుతా ఉండి దొంగ వస్తున్నాడు అంటే దొంగ వస్తున్నాడు అని పెద్దగా అరవాలా అబద్ధ వచ్చేస్తుంది మన పట్నం మీదకి అని అరవాల దర్శనాలు చూసేటం మీద వస్తున్నాడు అని నువ్వు హెచ్చరించాలా చూడండి అక్కడ వాడికి పని అప్పగించబడింది నువ్వు వెళ్లి కావలి వాడిని నియమింపు తనకు కనబడిన దానిని తెలియజేయవలను కళ్ళు మూసుకోవద్దు ఎవరైనా చదవండి ఏడావచ్చును చూడండి నువ్వు కావాలి వాణివి నీకు మూడు రకాల విషయాలు కనిపిస్తున్నాయి ఈ వాక్యంలో సార్ చాలాసార్లు చదివింది నేను కూడా జనగానే నాకు అప్పుడు అర్థం కాలి ఈ రోజు బాగా అర్థమవుతుంది ను కావాలి వాన్ లాగా ఉంటే నీకేం కనిపిస్తున్నాయంట మరో సజెస్ సార్ జత జత జతలుగా వచ్చు రౌతులుగా కనిపిస్తున్నారు నీకు కనిపిస్తున్నారా జత జతలుగా జత అంటే ఇద్దరు కదా జత అంటే ఇద్దరు రావుతులు అంటే ఎవరు రావుతులు అంటే గుర్రని నడిపించడం లేని అంటారు హార్స్ మెన్ అంటారు ఇంగ్లీష్ రేస్ కోట్ల ఉంటారు ఇష్టం గుర్రల మీద ఇట్లా ఉంటారు వాళ్ళని రౌతులు అంటారు తెలుగులా జత జలుగా రాతులు కనిపిస్తారంట కవలి వానికి తర్వాత ఎట్లా కనిపిస్తారు చూడండి జత జలుగా వచ్చు సరే ఏం కనిపిస్తాయి జత జతలుగా వచ్చు రావుతులు వర్షాలుగా వచ్చు గాడిదలు సరే ఇవి ఆత్మీయంగా చెప్పబడ్డాయి కాబట్టి నువ్వు నిజంగా కావాలి వాడే కాబట్టి వీటిని నువ్వు తప్పకుండా అర్థం చేసుకుంటావు రౌతులు దేనికి సంబంధించినవి గారదలు దేనికి సంబంధించినవి అన్న విషయం నువ్వు అర్థం చేసుకోలేదు చెప్పండి రౌతులు దేనికి సంబంధించినవి దేనికి సంబంధించినవి రౌతులు జబర్దస్తి రౌతులు వాడు దాని మీద కూర్చొని నడిపిస్తూ ఉన్నాడు దాన్ని దాన్ని ఉంటాడు కదా గుర్రాన్ని కాబట్టి రౌతులు కనిపిస్తున్నారు నీకు గుర్రాలు కనిపిస్తాయి నాకు గుర్రం లేకుండా రౌతులు ఉంటాడా గుర్రం లేకుండా గుర్రాన్ని నడిపిస్తాడు ఉంటాడా ఖచ్చితంగా జత జతలుగా రౌతులు ఉన్నారు అంటే రౌతు అంటే ఎవరంటే గుర్రం మీద కూర్చుంటేనే వాడు రౌత్ అవుతాడు గుర్రం మీద కూర్చోకపోతే వాడు రావుతు కాడు వాడు నీలాగా నాలాగా సామాన్య మనిషి కానీ జత జతులుగా రౌతులుగా కనిపిస్తారంటే ఇద్దరిద్దరు రావుతులు కనిపిస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంట ఆ గుర్రాల మీద కూర్చొని పోతున్నారంట కాబట్టి ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి నువ్వు కావాలి వాణివి జత రౌతులు కనిపిస్తారు నీకు గుర్రాల మీద గుర్రము దేనికి సాదృశ్యం అది జబర్దస్తిగా పరిగెత్తతుంది ఈ లోకంలో ఎవడు జబర్దస్తి చేసినా ఎవడు బలవంతం చేసినా వాడు తేళ్లకి సాదృశ్యం అన్న విషయం మనం ఎనిసల ధనించినాం జబర్దస్తి చేసేటోళ్ళందరూ తేళ్లకు సాదృశ్యం తేళ్లకి అధికారం ఇచ్చేవాళ్ళు ఎవరు సర్పములకు సాదృశ్యం కాబట్టి రౌతు ఎవడు అంటే వాడు సర్పానికి సాదృశ్యం వాడు దాని మీద కూర్చొని సవాలు చేస్తుంటాడు అంటే ఈ ఈ ఈ గుర్రం ఏం చేస్తుంది తెలుసా అరే నా మీద కూర్చో నీ మాట నేను వింటా దాని అర్థం అది గుర్రము ఒక వ్యక్తిని వాడి మీద దాని మీద కూర్చోబెట్టుకుంటుందంటే ఆ గుర్రము ఏం చెప్తుందంటే నేను నీకు సమర్పించుకున్నా నువ్వు ఏం పని చెప్తే అది నేను ఆ పని చేస్తా కాబట్టి ఎప్పుడు సర్పంలో తేళ్లు కలిసే ఉంటాయి అన్న విషయం మనం ఎన్నో సంవత్సరాల నుంచి ధరిస్తున్నాం ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడ కాదు మన జీవిత కాలంలో కాబట్టి రౌతులు సర్పంలకు సాదృశ్యం గుర్రాలు తేళ్లకు సాదృశ్యం ఇప్పుడు చెప్పండి గాడిదలు దేనికి సాదృశ్యం వరుసలుగా వచ్చు గాడిదలు కనిపిస్తున్నాయి కావలి వానికి వరుసలుగా వచ్చే గాడిదలు వరుసలుగా అంటే సీరియల్ గా వస్తున్నాయి గాడిదలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత లైన్ గా గాడిదలు వస్తున్నాయట ఆ దర్శనం కనిపిస్తుంది కావలివానికి కావలివాడు అది చెప్పాల పోయి నీకు ఏమేమి కనిపించిందో అవన్నీ చెప్పమన్నాడు దేవుడు నోరు మూసుకోవద్దు కళ్ళు మూసుకోవద్దు చూసిన వాటిని చెప్పకపోతే నీకు నువ్వు మెంటలోని కదా నిన్ను అంత పైకి ఉన్నత స్థితికి లేవనెత్తి ఆ ప్రాకారం మీద నిలబెట్టి నీకు ఒక పని అప్పగించినప్పుడు నువ్వు అవన్నీ చూస్తూ గమ్ముంటే అవన్నీ వచ్చి దాని మీద ఆ పట్నం మీద ఆ రావుతులు గుర్రాలు నడిపించుకుంటా వచ్చి వాటి మీద పడిపోతారు ఆ పట్నం మీద ఆ పట్టణాన్ని తొక్కేస్తారు ఆ గాడిదలు అన్ని పోయి చిందర వందరూ తీసుపడేస్తాయి ఆ పట్టణాన్ని నీ బాధ్యత వాటిని చూస్తున్నావు పోయి చెప్పాలా కావాలి వాళ్ళకి సంబంధించిన వాక్యం ఈరోజు మనం ముగించుకోవాలా లేకపోతే వచ్చే వారం వల్ల పోతుది కాబట్టి వరుసలుగా వచ్చు గాడిదలు తేళ్లకు సాదృశ్యం ఎట్లా బ్రదర్ గాడిద తేలికెట్ట సాదృశ్యం గాడిదకి కుయుక్తి ఉందా దాన్ని కుయుక్తి ఉందా కుయక్తి అన్ని సర్పంలో సాదృశ్యం గుర్రాం మీద కూర్చున్నవాడు చాలా తెలివిగా అనిపిస్తున్నాడు వాడికి హూగుతుంది గుర్రాన్ని కంట్రోల్ తీసుకుంటున్నాడు వాడు కాబట్టి వాడికి హూక్తుంది కాబట్టి వాడు తేలికి సాదృశ్యం సర్పానికి సాదృశ్యం కానీ గాడిద మీద ఎవరు లేనట్టుగా అనిపిస్తుంది మనకు అక్కడ అవి వర్షలుగా పోతున్నాయి కాబట్టి సోల్జర్స్ లాగా పోతున్నాయి అవి వరుసగా అంటే క్యూ లా పోతున్నాయి లైన్ గా పోతున్నాయి కాబట్టి సైనికులు లైన్ గా పోతుంటారు సైనికుల చేతులు ఏముంటాయి కత్తులు ఉంటాయి కదా కాబట్టి వాళ్ళు తేలికి సాదృశ్యం కాబట్టి నీకు దర్శనం కనిపిస్తుంది ఈరోజు ఇప్పుడు తోరలో వర్సల్గా గాడిదలు రాబోతున్నాయి ఇసల్ పళ్ళ మీద పడబోతున్నాయి తేళ్లు త్వరగా వచ్చి భూమిని మొత్తం ఆక్యుపై చేస్తాయి పరంగా మనం చూసిన మా వాక్యం ఈ భూమిని మొత్తం నింపేస్తాయి మెడతలు తేళ్లు గీళ్ళన్ని నింపేసి మొత్తం తినేస్తాయి ఇవన్నీ మనకి అర్థమవుతుండే రోజు మొత్తము దోచుకుంటాయి దోచుకొని పోయి సర్పంలో ఇగో ఇవి తీసుకొచ్చినా అవి తీసుకొచ్చినా అని చెప్తాయి అప్పుడు సరపాములు ఏం చేస్తే సార్ తేలని మెచ్చుకొని వాటికి కొన్ని ఇస్తుంది బహుమానాలు ఇవి మొదటి నుంచి నెరవేరుతున్నాయి యాజకుల దగ్గర పెద్దలుంటారు లేకుంటే పాలిటీషియన్స్ ఉంటారు లేకుంటే పోలీసు ఉంటారు లేకుంటే సోల్జర్స్ ఉంటారు వాళ్ళు ఈ వాళ్ళని ఏమంటారు అంటే మన భాష చెప్పాలంటే చెంచగాళ్ళు అంటాం చేని అంటాం వాడు వింటాడు యాజకులు చెప్తే అక్కడ వింటాడు పోయి తని రారంటే వాడు పోయి కాబట్టి అట్లాంటి వాళ్ళందరూ తేలక సాదృశ్యం ఎవడైతే ఈ లోకంలో జబర్దస్తి చేస్తాడో వాడు తేలిక సాదృశ్యం లేక సర్పానికి సాదృశ్యం ఈ రెండు కలిసి ఉంటాయి గుర్రం మీద అది కలిసే ఉన్నాయి కాబట్టి కావాలి వాడా నీకు ఇవి నాకు ఇవి కనిపిస్తున్నాయి కాబట్టి కనిపిస్తున్నాయి అన్ని చెప్పు ప్రజలకి మళ్ళీ ఏం కనిపిస్తుంది ఏడో వచ్చినం మరోసారి ఏడవ వర్షం చూడండి నీకు అనిపిస్తుందా నాకు ఎందుకు ఈ ప్రింట్ పోయింది ఇక్కడ చూడండి మూడు జత జతలుగా వచ్చు రౌతులు గాడిదలు వంటలు ఒంటే గొప్ప జనానికి సాదృశ్యం అది ఆ సాధువు జీవం కదా అది అది ఎవరికి హాని చేయదు కాబట్టి అది గొప్ప జనానికి సాదృశ్యం అది ఇవన్నీ అతికినట్లుంటాయి కావాలి వాడ నీకు ఇవన్నీ కనిపిస్తున్నాయా నాకు అనిపిస్తున్నాయి ప్రభువా నేను ఇప్పుడు ఏం చేయాలా పోయి ఈ లోకానికి బుద్ధి చెప్పు ఈ లోకానికి చెప్పు త్వరలో ఇవి ఈ రౌతులు వచ్చి మిమ్మల్ని తొక్క మీ దగ్గర ఉన్నవన్నీ గుంజుకొని ఆ గుర్రల మీద ఎగిరిపోతారు మిగిలిపోతే గారదలచి తొక్కిపోతాయి నీ దగ్గర ఉన్నాయి అన్నిటినీ నాశనం చేసిపోతాయి ఒంటే పాపులేషన్ తగ్గిపోతుంది అంట మన దేశంలో ఎందుకంటే ఆ రాజస్థాన్ లో అడవులు కాదు ఎడారులు కదా మా పాపం వాడికి తిండి లేదు వాడు మన దాన్ని దాని మీద సవర చేసి ఏం చేయాలి వానికి ఏం లాభం దాని మీద చేస్తే వానికి ఏం లాభం వస్తుంది ఏమైనా బిజినెస్ చేసుకుని దాని మీద మోసుకొని పోతే లాభం వస్తుంది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు వాటిని ఇక్కడ ఓల్డ్ సిటీలో హిందూస్ కూడా ఒంటె మాంసం తింటారంట ఎందుకంటే వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ అది మటన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నాకు తెలియదు మటన్ బ్రదర్ నువ్వు ఎంతలో ఉన్నాడు సంపత్ త్రీ ఫిఫ్టీయా చార్సో రూపాయి బగారెడ్డి చార్సో రూపాయి త్రీ ఫిఫ్టీ అడ్డీకే సార్ త్రీ ఫిఫ్టీ అడ్డీకేసార్ చూడండి వన్ ఫిఫ్టీ రూపీస్ కి వంటే మాంసం వస్తుంటే హిందూస్ కూడా తింటున్నారు ఎందుకంటే మటన్ నిన్న నేను రిపోర్ట్ లో రీసెర్చ్ రిపోర్ట్ కూడా చదువుతుంటే నిన్నను మటన్ తినేటోకి డయాబెటీస్ రోగాలు వస్తాయంట అయితే చెప్తున్నాడు యాభై వేల మీద రీసెర్చ్ చేశాడంట ఇంగ్లాండ్ లో యాభై మంది మీద కొన్ని సంవత్సరాల రీసెర్చ్ చేస్తున్నారంట అయితే ఆ యాభై మందిలో మటన్ తినటంలో అందరికి ఆ రోగం వచ్చిందంట అయితే ఎవరైతే మటన్ తినకుండా ప్రతిరోజు ఫిష్ తినడో వానికి షుగర్ రోగమే రాలేదంట తర్వాత షుగర్ రోగం ఉన్నోళ్ళు ప్రతిరోజు ఫిష్ పీస్ ఒకటి తింటే వానికి షుగర్ నార్మల్ ఉందంట వాడి కాబట్టి మటన్ తినడం తగ్గించుకోవాలా మటన్ తినడం తగ్గించుకోవాలా ఆ ఎర్ర ఎర్ర మీట్ అంటారు వాటిని రెడ్ మీట్ అంటారు రెడ్ మీట్ మనం తినద్దు తగ్గించుకోవాలి అంటే నేను ఒక పుస్తకం చదివి ఆ యశ్వంతు చూపిస్తున్నా బ్రదర్ కి ఆ పుస్తకంలో ఏముందంటే ఆయన అంటున్నాడు మనిషి పండ్ల వరుస మీరు ఎప్పుడన్నా చూసింద్రా అవి ఫ్లాట్ గా ఉంటాయి అంటున్నాడు ఆ పుస్తకంలో మాంసం తినే జంతువుల పండ్లు ఎప్పుడన్నా చూసింద్రా అవి కొచ్చగా ఉంటాయి కాబట్టి మనిషి మాంసం తినడానికి వరకు తయారు చేయబడలేదు దాని తర్వాత లోపల ఉండే అవయవాలు మాంసము జీర్ణం చేసుకోవడానికి కొరకు తయారు చేయబడలేదంటున్నాడు మనము కేవలము పప్పు దినుసులు వెజిటబుల్స్ ఇటువంటి తినడానికి మన శరీరం తయారైందంట అందుకే ఆది మీకు కూర ఆహారంగా ఇచ్చి అన్నాడు దేవుడు సరే మరి వీటికి అలవాటు పడ్డవాడు వీటిని విడిచిపెట్టి ఉండలేడు పాపం వాడు కాబట్టి ఒక పది పీసెస్ తినే బదులు ఒక రెండు పీసులు తింటే నెలమెల్లగా నెలమెల్లగా దాని బయటికి రావచ్చు ఎందుకంటే డాక్టర్ చెప్తున్నాడు ఎక్కువ నాన్ వెజిటేరియన్ ఫుడ్ మటన్ తింటే అంట అది త్వరగా జీర్ణం కాదంట ఆ జీర్ణం కాకపోవడం వలన మన మన కడుపులో ఉండే ఆ జీర్ణ జరిగించే పదార్థాలు ఎక్కువగా ఉత్పత్తి జరగడం వలన ఆ అవయవాలు వాటి శక్తిని పోగొట్టుకుంటాయంట అట్లనే ప్యాంకరీస్ అనేది తిత్తు అంటే ఏమంటారు దాన్ని చేదు పదార్థం అది చేదు పదార్థాన్ని అదేమంటాడు ప్యాంట్రీస్ అంటారు ఇంగ్లీష్ లో దాని శక్తిని అది కోల్పోద్ది అది రిలీజ్ చేసి చేసి ఈ మటన్ ని డైజెస్ట్ చేయడానికి వరకు రిలీజ్ చేసి చేసి దాని శక్తిని కోల్పోతు కాబట్టి అది ఇంకా పంచడం బంద్ అయితే ఆ డాక్టర్ ఏమంటాడంటే ఆ మటన్ త్వరగా జీర్ణం కాదు జీర్ణమై త్వరగా వెళ్ళిపోవాలి మన శరంలోకి వెళ్ళి బయటికి అది త్వరగా జీర్ణం కాదు కాబట్టి నీ పెద్ద ప్రేగులో అది కుళ్ళిపోతుందంట అట్లా చెప్తే బాగుంటుందా మటన్ కుళ్ళిపోతుందంట మన రేగులలో అందుకే రోగాలు వస్తాయి అంటున్నాడు అది త్వరగా జీర్ణం కాదు కాబట్టి కుళ్ళిపోతుంది కుళ్ళిపోతే ఏమన్న రోగాలు వస్తాయి మనం కుళ్ళిపోయిన వాటిని తినడానికి ఉన్నామా అట్లా పెట్టుకుంటే కుళ్ళిపోద్ది అది త్వరగా డైజెస్ట్ కాదు కాబట్టి లీన్ మీట్ అంటే తెల్ల తెల్ల మీట్ కదా చికెన్ ఫిష్ ఇవన్నీ ఇవి మెత్తగా మీట్ అవి త్వరగా డైజెస్ట్ అయిపోతాయి కాబట్టి అవి తినచ్చు అంటారు సరే నేను ఎప్పుడు కూడా తినద్దని చెప్పను ఏది తినాలా అనేది కూడా నేను చెప్పాను ఎందుకంటే ఒక్కొక్కరి అలవాట్లు మీరు జాగ్రత్తగా తింటే ఎక్కువ కాలము గట్టిగా సేవ చేస్తారు కడుపు నొప్పితో నడుమ సేవ చేస్తే ఏం సాక్ష్యం ఉంటది ఉదయాంతా దినంతా రాత్రి అంతా కావాలి ఉన్నాడు వాడు నిద్రపోతున్నాడు అంటే వాడి జీవిత విధానం ఏ రీతి ఉంది ప్రతిక్షణం వాడు కనిపెట్టుకునే ఉన్నాడు నీ బాధ్యత కూడా అదే ఈ లోకం ఏం శ్రమ రాబోతుంది త్వరలో భయంకరమైన కరువు రాబోతుంది దేవుడు నాకు ఈ రోజు మార్నింగ్ చూపిస్తుంది ఈ విషయం భయంకరమైన కరువు రాబోతుంది సరే కరువు రాబోతుంది మళ్ళీ నేనేం చేయాలా బ్రదర్ ఒక పెద్దగా ఒక రెండు క్వింటల్ సంచి బియ్యం ఎత్తి పెట్టేసుకోవాలన్నా ఎస్ట నాకు అన్నాడు అన్నను ఒక యాభై కిలో జొన్నొట్టే జొన్నలు తీసుకోకన్నాడు జొన్నలు నాకు రొట్టెలు జీనికి రాదు మా ఇంట్లో వండుకోనికి రాదు నేనేం చేసుకోవాలి జొన్నల్ కానీ నాకు జొన్నలు ఆశ అన్నం కంటే కానీ ఏం చేస్తే మరి అవకాశమే లేదు సరే ఒక పైన పని చేస్తాడు ఆయన అంటాడు ఊరికే సార్ నేను నీకు కందిపప్పు తీసుకొస్తా మా ఊర్లో మస్తు పండింది కందిపప్పు ఒక ఇరవై ఐదు కిలోలు తీసుకో అంటాడు ఏ ఇరవై కిలోలు తీసుకోపోయి ఎక్కడ పెట్టుకోవాలా దానికి పురుగు పుడుతుంది మళ్ళీ ఏం చెయ్యాలా సరే నాకు తెలుసు దాన్ని పురుగు పట్టకుండా ఏం చేసుకోవాలా కానీ ఈ రోజే టోపిక్ ఉందా పొద్దున్న లేస్తే పరిగెత్తే వాళ్ళము ఈ క్షణము రాత్రి పదకొండు గంటలకు వస్తాం ఇంటికి ఎక్కడుందంత అవకాశం కష్టం కదా పరిశుద్ధి వలన మీరు ఇది మాతన్ మాట్లాడారు ప్రభా కావలి గురించి ఉపమాన రీతిగా మీరు మాట్లాడనారు కావలివాడిని పెట్టిందే మీరు ప్రభా వాడు ప్రాకారంల మీద పట్టణపు ప్రాకారంల మీద వాడు దివారాత్రంలో తిరుగుతూనే ఉన్నాడు ప్రభా ఒంటరి జీవితం ఈ లోకంలో అందరు సుఖాన్ని అనుభవిస్తున్నారు సుఖాన్ని ఆశ్రయిస్తున్నారు కానీ వీడు మట్టుకు నిస్వార్థంతో దివరాత్రంలో ఆ ప్రాకారం మీద తిరుగుతూ కేకలు వేస్తున్నాడు ప్రభా ఎవ్వడు వాడి స్వరం వింటలేరునైనా అయినగాని వాడికి నిరుసాం లేదు ఆయన గాని వాడికి బాధ లేదు ఎంతో ఆసక్తితో ఎంతో పట్టుదలతో మీరు చెప్పిన ఆ వాఖ్యలని వాడు ప్రకటిస్తున్నాడు ప్రభావా బూడలు ఎంతగానో గట్టిగా ఊదుతున్నాడు ప్రభావ అయిన గాని బుద్ధిలేని కన్యకలు వినలేని స్థితిలో ఉన్నాయి ప్రభావా ఈ రోజు మీరు మాత్రం చూపిస్తారనైనా ఆ ఇస్ పిదల మధ్యలో మీరు మట్టపు వేసినప్పుడు రెండు గుంపులుగా విడిపోయినాయి ఇసాకు గుంపు మరియు యొరబామ గుంపు యొరబామ గుంపు సర్పంలో సాదృశంగా ఉంది ఇసాకు గుంపు గొప్ప జనానికి సాదృశ్యంగా ఉంది మమ్ములు మట్కు ప్రవ్వ అంచెలంచెలుగా మీరు మీ యొక్క వాక్యంలో బలపరుస్తూ కావాలి వాని వాళ్ళేగా నిలబెట్టినైనా ఈ లోకం పెట్టి ఉపద్రం రాబోతుందినైనా మేము దాన్ని గ్రహించగలుగుతున్నాం గాని లోకంలో ఉన్న ఎవరు గ్రహిస్తున్నాడు ప్రవ్వ వాడు బయటికి రాడునైనా మీరు మాకు చూపిస్తున్నారు తండ్రి అవిశ్వాసుల మధ్యలో నుంచి మీరు బయటికి పోవాలని మీరు ప్రత్యేకంగా జీవించాలని మరి విశేషంగా అపవిత్రమైన దాన్ని దేని మీరు ముట్టకూడదని చెప్పిన అప్పుడే నేను మీకు తండ్రిగా ఉంటాను మీరు నాకు బిడల్గా ఉంటారన్నారు ప్రవ్వ ప్రవ్వా అటువంటి భాగ్యాన్ని మాకు దయచండి మేము మోసపోకుండా ప్రవ్వా సత్యాన్ని అన్వేషిస్తూ మా జీవితాంతం ధైర్యంగా దీన్ని ప్రకటించి బిడగా మమ్మల్ని తయారు చేసి మీ రాపే వరకు సిద్ధపరచుకోమని రానయ్య పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ